నింగినుండి చందమామ కిందికేల రాడు రాత్రివేళ సూర్యుడేల రాక దాగియుండు చుక్కలేల నింగి నిండా చెదరియుండు నిమిషం నిమిషమైన మెరపులేల నిలిచి వెలుగవు గారిబాల కంటికేల కానరాక వీచు